స్తోత్రం మైమోన్నతుడా సరశక్తివంతుడవంగళ ప్రభ నీకే వందనాలయ్యా సర్వోన్నత సర్వాధికారి తండ్రి నీకు వందనాలు ప్రభ అయ్యా ఇచ్చిన దినం బట్టి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నైనా లెక్కలైన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నేను నా తండ్రి మమసైలో కలిపెట్టిన దేవా నీకు వందర కింద దేవా నీకు స్తోత్రంలో చెల్లిసినయన ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందరాలయన ఇద్దరు ముగ్గుర నాముంట అక్కడ ఉంటానని మమ్మద్దరున్న తండ్రి నీకు వందరాను రాణ బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలని తొలగించేడు ఆయన పతొక్క బిడ్డను ఇసుప్రభ బలపర్చేడు వచ్చిన పతొక్క బిడ్డను ఆశీర్వాదాలు పొందునుగాక బిడ్డలు కూడా ఇసుప్రభ వారు కూడా ఆశీర్వాదాలు పొందునుగాక ప్రభ గొప్ప విజయాన్ని విద్యా ఇచ్చేయండి తండ్రి పతకుడు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది సాహసంలో ఉన్నారో ప్రభా దను ఏసు ప్రభ వాక్యాసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దేవా రేఖకిందర భద్రపరచండి నీ సత్యాన్ని నీ నీతిని ఈ లోకానికి వెళ్ళి సువార్థ ప్రకటన చేయాలా ప్రభావ పత ఒక్క బిడ్డ జాగ్రత్త నీ ఎందు విశ్వాసం కలిగి ఉండాలా ఇంట్లో కూడా సన్నగిండా ప్రతొక్కదండతో నడిపించే విజయాన్ని దయచేయండి ప్రతొక్క కుటుంబంతో మీరు మాట్లాడండి దేవా స్వరాన్ని వినిపింపచేయండి ప్రతి దినము మీరు మాట్లాడండి బలపరచేవా నీ రాకడాకు సిద్ధపరచుకోండి మరి యేసు ప్రభ నీ రాకడా అతి త్వరలో అందినైనా కుటుంబాలని సహాయం చేయండి ఎక్కడైతే సువార్థ లేదో ప్రభ అక్కడ మమ్మల్ని నడిపించండి సువార్థక మిమ్మల్ని బలంగా మీరు వాడుకోండి నీ కృప వరాలు ఆత్మీయవరం సంపూర్ణంగా పొందుకొని జీవించి లోబడాలా ప్రభా యేసు ప్రభా మేము అతి పరిశుద్ధంగా మేము జీవించాలా మళ్ళీ ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఏ సయానికి కుటుంబాలు మారు మారకునే ఆ కుటుంబాలు మారు రక్షింపబడాలా ప్రభావ యేసు ప్రభా సత్యాన్ని ప్రకటి వాడుకొని ఈ నామానికి మేమ తెచ్చుకోండి తండ్రి యేసు ప్రభా రాత్రి పాటల ద్వారా పొందండి వాకింగ్ మీరు మాతో మాట్లాడండి ప్రభ వాక్య చేత మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని సరి చేయండి దేవా యేసుప్రభ మాలో ఎటువంటి ఆయుస్కారం ఉండడానికి వీల్లేదు ప్రభ పాపం ఉండడానికి వీల్లేదని ఆయన ఎటువంటి యేసుప్రభ మాలో ఎటువంటి ఏసుప్రభ దోషంలో కూడా సహాయపడండి వాక్యం సరిగా జీవించి లోపడాలా ప్రభ దాని ప్రకారంగా మేము జీవించడం శక్తి మాకు దయచేయండి తండ్రి ఏసుప్రభ ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా అందరి బట్టి నీ కోట్లాది మా జీవితాన్ని సరి చేసుకుంటున్నాం ప్రభా అందరి ఇంకా మేము అతి పరిశుద్ధంగా జీవించట ప్రభా ఇంకా వాక్యం చేత మమ్మల్ని శుద్ధీకరించండి మమ్మల్ని యేసుప్రభ మా హృదయాలని మా శరీరాలని ఏ సుప్రభా ఇంకా అతి పరిశుద్ధంగా జీవించ శక్తి మాకు దయచేయమని మీరు రాకడా పొత్త కొ బిడ్డని జ్ఞాపకం చేసుకొని రక్షించుకోమని ఏ శికుసి మడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ సిస్టర్ ఆలోచనలు స్థిరమైన విని ఆలోచనలు కృఫలను పొందుచు కృతజ్ఞత కలికి సుతులరిపించదా అన్ని విలనా కృఫలను పొందుచు కృతజ్ఞత కలికి సుతులరిపించదా అన్ని అనుదినం నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన వీళ్ళ కార్యములు నాయన స్థిరమైన వీళ్ళ ఆలోచనలు నాని నాకు ఎత్తైన గోటవు నీ నన్ను కాపాడు గేడము నీవే ఆశ్రయమైన బండము నీవే శాశ్వత కృపకాధారమునివే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు గేడము నీవే ఆశ్రయమైన శాశ్వత కృపకాధారమునివే నా ప్రతిక్షణము నీవు దీవెనగా మార్చి నడిపించుతున్నావు ఈ స్థుతిని మదు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన వివ్యములు స్థిరమైన విని ఆలోచనలు పలను పొందచు కృతజ్ఞత కలికి స్థుతులను పింపిత అన్ని వేదన అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కానము నీ వరే నీకు పటప వేరొకటి లేదయా నీ చానయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీకు వా నాయు నీ కృప తప్ప వేడు పెట్టి నిదయా నీ మనసులో నీ నుండి చాన బహుకాలముదే స్థితిలో చాలి చేతిలో నన్ను చెక్కుంటే నాకేమికు దివా ఈ స్థుతి మధుమలు ఇంకే చెల్లించదని దేవి తాంతము ఘనమైన విని కార్యములు నాయనా స్థిరమైన విని ఆలోచనలు నా స్థిర కృపలను పొందుచు కృతజ్ఞత కలిపించమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన విని కార్యములు నాయనా ప్రార్థం చేసుకున్నాం స్తోత్రం నాయనా పరిశుద్ధుడా ప్రభుదేవ ఏ శయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా బంగారు పాదానికి వందనాలు ప్రభ నీకే స్థుతి స్తోత్రాలు నాయనా నిన్న నేడు నిరంతరము ప్రభ ఏకరీతిగా ఉండే దేవుడవ అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ పరిశుద్ధుడానికే స్థుతి స్తోత్రాలు నాయన ఎంతగానో ప్రేమించింది దేవుడో ప్రభా నీ కోట్లాది వందనాలు శృతులు స్తోత్రాలు నాయన ప్రభా నీ వాక్యం ధ్యానించుకుంటున్నాం ప్రభా ఏస మీరు తండ్రి నీకే వందనాలు ప్రభా అయాశులు సాట్నములు మరించేయండి నాయన పరిశుద్ధుడానికి వందనాలు ఏసయ్యా మీ తండ్రి మా తలంపులు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభా నీ తలకు నీ ఆలోచనలతో నింపండి రజ అయా మీరు మాట్లాడండి ప్రభా పరిశుద్ధుడా తండ్రి నీ కృపా సింహాసన ముద్దకు నీ పాదపీఠం దగ్గర ప్రభావ మొరపెడుతున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి మీరేమో అందరితో మాట్లాడండి నాయన పరిశుద్ధుడా నీ వాక్యం ప్రభావ దినదినమునైనా మేము హెచ్చరిక చేసుకుంటున్నాయి నీ వాక్యం మేము ధ్యానిస్తున్నాం నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా మీ ఆత్మ నడిపింపు మాగదా ఇచ్చేయండి పరిషుద్ధడానికి వంద నా తండ్రి మీరే తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా మీరే నడిపించి తండ్రి మీరే మహిం పొందమని ఏసయ్య పరిషుద్ధ ప్రార్థించి అడుగుంటున్నాను తండ్రి ఆమె కీర్తనలు కీర్తన నూట కీర్తన కీర్తనలు నూట పన్నెండు మొదటి ఎహోవాను స్తించుడి యహోవా భయభక్తులు గలవాడు ఎహోవాను స్తతించుడి ఎహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించివాడు ధన్యుడు వాణి సంతతి భూమి మీద బలవంతులగుదురు యహోవాను స్థుతించుడి మనం దేవుణ్ణి స్థుతించాలంట ఆయన యువ నామం ముందు గలవాడు ఆయన ఆజ్ఞలన్ను బట్టి అధికముగా ఆనందించివాడు ధన్యుడు అతని సంతతి వారు భూమి మీద బలవంతుల అయితే దేవుడు ఆయనను స్ఫుతించి ఆయన ఆజ్ఞలందు మనం అధికముగా ఆనందించాల దేవుడు కోరుతున్నాడు అలాంటి దేవుని ఆజ్ఞలను ఎవరైతే భయభక్తులతో ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి అసలు ముందు ఆయన ఆజ్ఞలను ప్రేమించాలా అధికంగా ఆనందించాలా ప్రేమించాలా ఆనందిస్తే వాళ్ళు సంతతి భూమి మీద బలవంతులు అవుతారంట కానీ ఇప్పటి ఎక్కడ చూసినా దేవుని మాటలంటే వాళ్ళకు చాలా లోకస్తులకైతే వెకిసం వాళ్ళ జీ లోకాన్ని ప్రేమించి వాళ్ళు ఎంతో భ్రష్టులైపోతున్నారు అయితే వాక్యము సెలవిస్తుంది ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలకు ప్రేమిస్తూ ఆనందిస్తే వాళ్ళు ధన్యులు అంటున్నాడు వాళ్ళ సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కలిమియు సంపదయు అని ఇంట ఉండును ఎవరు దీవించబడతారంటే యథార్థపు వంశపు వారు దీవించబడతారు వాళ్ళింట్లో ఎప్పుడు కూడా సంపద కలిమియు సంపదయు అని ఇంట అయితే కీర్తనలు పదిహేనో అధ్యాయంలో కూడా మనం చూసుకుంటాం ప్రభాని పరిశుద్ధ పర్వతంలో అతిథిగా ఉండదగిన ఎవడు అబద్ధంలో చెప్పకుండా హోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండములాడడు తన చెలిగానికి కీడు చెయ్యడు తన పురుగు వాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసయుడు ఏందు భయభక్తులు గల వారిని సన్మానించుడు సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు అయితే దావి మహారాజు కూడా అంటాడు దేవ నీ గుడారంలో అతిగా నివసింపదగిన నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే కదా అటు వాడు నాలుకతో కొండంలాడు తన చెలిగానికి కీడు చేయడు పొరుగువాని మీద నింద మోపడు అందుకే ఇక్కడ అంటున్నాడు యథార్థపు వంశపు వారు కూడా దీవించబడతారంట వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కలిమి సంపద అని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును యశు ప్రభు కూడా అంటాడు మీరు ధర్మం చేయనప్పుడు కొంతమంది ధర్మమే కాదు ప్రార్థన కూడా ఎవరన్నా చూడాలని అట్లా ప్రార్థనలు పరిచయాలు తద్కీయలు అలాగా వీధులలో ప్రార్థన నిలబడి ప్రార్థన చేస్తారు వాళ్ళు బంధనాలు కోరుకుంటారు అనని వారు ఫలము వారి పొంది ఉన్నారని చెప్తాడు అయితే ఇక్కడ ఏముందంటే నిజంగా మనము ప్రార్థన కూడా యథార్థంగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు వాళ్ళ నీతి నిత్యము నిలుస్తుందంట యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును వాత్సల్యతయు కలవారు యథార్థవంతులకు సీక చీకట్లో కూడా వెలుగు పుట్టుతున్నాయి వీళ్ళకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేవుడు వాళ్ళకి వెలుగు పుట్టును వాళ్ళ సమస్యల నుంచి దేవుడు తప్పిస్తాడు వాళ్ళ కటాక్షమును వాత్సల్యతయు కలవారు దయాలు అప్పించు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు వారి వ్యాజ్యము ఎలుచును దయాలును అప్పించు వారును భాగ్యవంతులంట న్యాయ వారి వ్యాజ్యము ఎలుచును అటు వారు ఎల్ల ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకముల ఉందిరు వారి హృదయము ఎగోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును వాడు దుర్వాతకు జడియడు వాని మనసు స్థిరముగా ఉండును అయితే దేవ వాక్యము నీతిమంతులు నిత్యము జ్ఞాపములో ఉంటారంట వాని హృదయము ఎవ్వని ఆశ్రయించి స్థిరముగా ఉండును దుర్వార్త విన్నా కూడా జడియడు వాడు మనసు స్థిరముగా ఉంటాడు తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వాడి భయపడు సైతాన్ మనకు మన శత్రువు ఎవరంటే సైతాన్ కాబట్టి వాడు మన మీద ఎన్ని నిందలు పెట్టినా ఎన్ని చేసినా కూడా మనము స్థిరంగా ఉంటామంట మనము జడిఎం అంట వారు దాతత్వము కలిగి బీదలకు ఇచ్చును నీతి నిత్యము నిలుచును వారి కొమ్ము ఘనత నంది భక్తిహీనులు దానిని చూచి చింతపడుదరు పండ్లు కొరుకుచు క్షణించి పోదురు దేవుని యథార్థవంతులకు ఎప్పు యథార్థపు వంశపు వారు దీవించబడతారు యథార్థవంతులకు సీకట్లో వెలుగుకుంటుంది యథార్థపు వంశపు వారిని దేవుడు దీవిస్తాడంట యథార్థ ఏదైనా యథార్థం ఉంటేనే మనకి ఆశీర్వాదము మనకి దొరుకుతుంది కీర్తనలో తొంభై ఏడో కీర్తన కీర్తన పదకొండులో కూడా అంటాడు నీతి మంతుల కొరకు వెలుగును యదార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది నీతి మంతుల కొరకు వెలుగుందంట యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాడంట ఇర్మియాల కూడా హృదయము అన్నిటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి దానిని గ్రహించగలవాడు ఎవడు మన హృదయము ఎలా ఉందో మనము పరీక్షించుకో పరీక్షించుకోవాల దేవుడు వాక్యం అంటుంది హృదయం యథార్థ హృదయం గలవారిని యథార్థ హృదయం గల కొరకు వంశపు వారిని దీవించబడతారంట యథార్థ హృదయముల కొరకు ఆనందము వెత్తబడి ఉందంట నీతిమంతుల కొరకు వెలుగు ఉందంట నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది మనము ఆనందం విత్తబడి ఉంది కాబట్టి ఆ పంట మనము పోస్తామంట అయితే రెండవ రాజులు రెండవ రాజులు ఏడో అధ్యాయము రెండవ రాజులు ఏడో అధ్యాయంలో మొదటి వచ్చిన అప్పుడు ఎలిష రాజుతో ఇట్లా ఎగోవ మాట ఆలకించము ఎగోవ సెలవిచ్చినదే మనగా రేపు ఈ వేళకు సంబ్రోను ద్వారం ముందు రూపాయి ఒక ఒకటింటికి ఒక మానిక సన్నటి పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యువలలను అమ్ముబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యహోవా ఆకాశం కుటికీలు తెరిచి నన్ను తెరచి ఆకాశ కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కనులాల దానిని చూతూ కాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను అయితే అక్కడ శం లో కరువు వచ్చింది శత్రువులు ముట్టడి వేసిండ్రు అంత అందరూ భయపడి దాక్కున్నారు వాళ్ళకు ఆహారం లేదు ఏం లేదు అయితే ఎలిక్సా ప్రవర్త వచ్చి రాజుతో చెప్తున్నాడు ఏమంటున్నాడే ఎగోవా మాట ఆలకించము ఎగోవా సెలవించినది ఏమనగా రేపు మీరు ఆకలితో ఉన్నారు కదా మీకు ఆహారం లేదు కదా మీరు వస్తువులు ఉన్నారు కదా శత్రువులు మిమ్మల్ని ముట్టడి వేసినారు కదా మీరు బాధపడుతున్నారు కదా అయితే ఎగోవా సెలవిస్తుంది రేపు ఈ వేళకు చొంద్రోను ద్వారా ముందు రూపాయికి ఒక సన్న ఒక మానిక సన్నటి పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యువలలను అమ్మబడును చాలా తక్కువకి మీకు పిండి దొరుకుతుంది యువలలు దొరుకుతుంది అని దేవుడు సెలవిచ్చిండని ఎలిషా వచ్చి చెప్తే ఆ రాజును ఆనుకొని ఉన్న ఒక అధిపతి ఏమంటున్నాడు ఆయన నమ్ముతలేడు ఎగోవా దే ఆకాశం ముందు కిటికీలు తెరిచినా కూడా ఇంత అద్భుతం జరుగుతుందా ఇవన్నీ జరుగుతాయా అని అని ఆయన నమ్మడు అయితే ఎలిష ఏమంటాడంటే ఆ దై ఆ దైవజనునికి ఉత్తరం అతడు నీవు కనులార చూసదు కానీ తినకుందు అని అతనితో చెప్పాను అయితే ను నువ్వు కనులారో చూస్తావు దేవుని కార్యము దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు కాబట్టి నువ్వు దేవు దేవుని కార్యము నువ్వు కనులారో చూస్తావు కానీ దాన్ని తినకుందవు ఎందుకంటే నువ్వు దేవునినే నువ్వు అనుమానించినావు కాబట్టి నువ్వు దాన్ని కళ్ళారో చూస్తావు కానీ తినకుండా ఉంటావు అని అయితే యుద్ధంలో దేవుడు గొప్ప విజయం ఇస్రాల్ కలుగు చేస్తాడు శంబ్రానికి ఇస్తాడు అయితే జనాలు ఒక అదే టైంకి ఒక్క రూపాయి సన్నటి పిండి సన్నటి పిండి అమ్ముతుంటే ఆయన నోరు తెరుచుకొని చూస్తాడు కానీ జనాలు ఆయన తొక్కేసరికి ఆయన మరణం అవుతాడు కానీ కల్లారా చూస్తాడు దేవుని కార్యము కానీ ఆయన తినకుండా ఆ జనాలు తొక్కిడికి ఆయన అధిపతి చనిపోతాడు అయితే ఇక్కడ దేవుని మాట ఎవరైతే విశ్వాసించిన వాడు కలవరపడడు ఈ లోకమును జయించు విజయము మన విశ్వాసము కాబట్టి మనము ఆయన ఎందు మన విశ్వాసము ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనము మన హృదయము దేవుడు మన వల్ల దేవుడు మన మారుస్తున్నాడు ఆయన ఆయన హృదయము మనకిచ్చిండు అందుకే దేవుడు పాట కూడాంది నా హృదయము ప్రభుదాయే ప్రభు జీవము నా దాయే దేవుడి హృదయము ఆ యొక్క యథార్థ హృదయము దేవుడి యొక్క హృదయము మీరు ఆయన యొక్క యేసు ప్రభు హృదయాన్ని ఆయన మనసు మనం ఎప్పుడైతే బాపసం తీసుకున్నామో దేవుని ఎదిగినమో మనము యథార్థవంతులుగా దేవుడు మార్చిండు మన పాపములు దేవుడు క్షమించిండు కీర్తన పద్నాలుగో అధ్యయము కీర్తనలు పద్నాలుగో అధ్యయము ఐదో వచనంలో ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడు ఆలోచనను మీరు తునికరించెదురు అయినను ఎవో వారికి ఆశ్రయమై ఉన్నాడు తీయోనుల నుండి ఇస్రాయేల్నకు రక్షణ కలుగును గాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యహోవా యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడంట ఇంకా పైన మనం చూస్తున్నాం వివేకం కలిగి దేవుని వెతుకవారు కలరేమని యహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించాను ఆయనను వెతుకువారు కలరేమోనని పరిశీలించాను ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు కాబట్టి కీర్తనలు ముప్పై నాలుగులో కూడా ఆయన సంతానము భిక్షం నీతిమంతుల సంతానము భిక్షమెత్తుకోటగాని వాళ్ళు ఉడవబట్టగాని నేను ఎన్నడూ చూసి అయితే కీర్తనలు అది నూట ముప్పై రెండు కీర్తనలు నూట ముప్పై రెండు పదకొండ తొమ్మిదో నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురు నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక నీ సేవకుడైన దావిది నిమిత్తమును నిమిత్తము నీవు అభిశక్తునికి విముఖుడై ఉండకుము నీ గర్భ ఫలమును నీ రాజ్యము మీద నియమించదను నీ కుమారులు నీ నిబంధనలను గైకొని నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని ఎగోవా సత్య ప్రమాణము దావిదితో ఆయన మాట తప్పని ఎగోవా సియోను ఏర్పరచుకొని తనకు నివాస దానిని కోరుకొని అది నేను కోరిన స్థానము అది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉన్నను అక్కడనే నేను నివసించేదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తి దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను నీ ఆజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందరుగాక దేవుని ఆజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటారంట ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు నీతిని విడిచిపెట్టరు యోగు కూడా నేను నా నీతిని నా యథార్థతను నేను విడువను నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటానంటాడు అదే దావిది మహారాజు రాస్తునడు నీ యాజకులు నీతిని వస్త్రమూలే ధరించుకుందుగాక నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక నీ సేవకుడైన దావిది నిమిత్తము నీవు అభిషేక్ నీవు అభిషక్తునికి విముఖుడవై ఉండకుము నీ గర్భ నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను దై నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినడలా నీ కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందిరని ఏవో వారు సత్య ప్రమాణము దావిదుతో దేవుడు మనతో కూడా సత్య ప్రమాణము చేశాను అయితే నేను దేవుని ప్రార్థనలో ఒకసారి ప్రభును అడిగిన ప్రభావ ఇప్పుడు నేనైతే రక్షణ పొందిన ప్రభా మా పిల్లలు విషయంలో ప్రభాను మాట్లాడు నాయన అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి వాక్యం తీస్తే దేవుడు మాట్లాడిండు నీ పిల్లల పిల్లల నోట్లో నుంచి కూడా నా మాటలు ఎన్నడూ తొలగిపోవు నేను వారు ఏర్పరచుకొని ఉన్నానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి నేను అనుకున్న ప్రభా నేను ఎంతకాలం ఉంటా నాకు తెలియదు ఈ ఆడపిల్లలు ఉన్నారు ప్రభా అని వాళ్ళ విషయంలో నేను దేవుణ్ణి అడిగినప్పుడు నేను అందరూ నేను ఈ పిల్లల పిల్లలను నేను ఏర్పరచుకొని ఉన్నాను వాళ్ళ నోట్ల నుంచి నా మాటలు ఎప్పుడు తొలగిపోవు నేను అనేక యశ్యాగ్రంథంలో వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడింది నాకు అప్పుడు చాలా సంతోషం అనిచ్చింది ప్రభా నువ్వు వాళ్ళు ఇంత గొప్పగా దేవుడు నువ్వు మాకు ఇచ్చిన ఈ ధన్యత నాకు ఇచ్చినావు ప్రభా మా కుటుంబానికి కూడా నువ్వు దయచేయి ప్రభ అని ప్రార్థ దేవుడు నా కుటుంబానికి కూడా నువ్వు ఆ ధన్యతని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అని నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లించాను ఇక్కడ కూడా దావిదు సంతానం మీద కూడా మీరు నిత్యము కూర్చుందురు దావిదు సంతానము నిత్యము ఒకరు పరిపాలన చేస్తూనే ఉంటారు ఆయన సింహాసనము స్థిరపరచబడుతుందని దేవుడు సెలవిచ్చిండు ఇప్పటికీ ఆ మాట తప్పకుండా జరుగుతూనే ఉంది మన విషయంలో కూడా దేవుడు మన పిల్లలకి మనము మనము ఆయన వాజ్ఞలను ఆయన కట్టడలను ఆయన వాక్యాలను మన పిల్లలకి పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు మనల్ని కూడా దేవుడు అలాగా మనల్ని కూడా స్థిరపరుస్తాడంట ఆయన మాట తప్పని యహోవా సియోను ఏర్పరచుకొని తనకు నివాస దానని కోరుకున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును అక్కడనే ఇక్కడనే నేను నివసించేదను అంటున్నాడు దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదని దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అక్కడ అక్కడ దావిదులకు కొమ్ము మొలువ చేసేదని దేవుడు మనకే బ్లెసింగ్ కాదు మన పిల్లలు పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు నిత్యము మనల్ని మనల్ని ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు మొదటి అవగాహన రాసిన పత్రిక మొదటి అవగాహన మూడు అధ్యాయము మొదటి అధ్యా మొదటి అవగాహన మూడు అధ్యాయము మొదటి మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టు ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు ఏలేనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం మనము దేవుని పిల్లలమై మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించను చూడి అంటాడు మనలను దేవుడు మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు ఏలైనగా అది ఆయనను ఎరగలేదు తండ్రి దేవుడు ఈ లోకానికి వచ్చిండు లోకము ఆయనను ఎరగలేదు ఆ వాక్యము అది ఎందు వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో కృపా సత్య సంపన్నుడుగా వాళ్ళ మధ్యలో యూదుల మధ్యలో సంచరించిండు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిండు ఎంతమందినో స్వస్థపరిచిండు ఎన్నో గొప్ప కార్యాలు చేసినా ఒక మనుషులు ఎలా ఎన్ని గొప్ప కార్యాలు చేయగలరాని వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు ఆయనను ఎరగలేదు వాక్యాలు దేవుని యొక్క ప్రణాళికలు వాళ్ళు ఎరగలేదు ఆయనను ఒక ప్రవక్తగానే చూసిండ్రు కానీ ఒక దేవుని బిడ్డగా ఒక మామూలు మనిషిలాగా చూసిండ్రు కానీ ఆయన దేవుడని ఈ లోకము ఆ యూదులు ఇలా ఎరగలేదు ఇప్పుడు చాలా మంది కూడా ఆయనను ఎరగలేకపోతుండ్రు అయితే దేవుడు అట్టి పిల్లల దేవుని పిల్లల మని తండ్రి మనకు ప్రేమను మనకు అనుగ్రహించిండి స్త్రీలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదు అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందమని పెరుగుదుము ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము దేవుడు దేవుడు ప్రత్యక్ష ఇంకా మనకి మనము మనమిక ఏమవుదు అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము తూతము ఆయనను పోలియుందుమని పెరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లు తన్ను తాను పవిత్రునుగా చేసుకొను పాపము చేయ ప్రతి ఆజ్ఞను అతిక్రమించును ఆయన ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి ఆయన పవిత్రుడై ఉన్నట్లు తన్ను పవిత్రునిగా చేసుకొను పాపం చే ప్రతివాడు వాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపము అదే వ్యూహం రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం లా అంటాడు రెండు అధ్యాయము ఇరవై కూడా అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్య మెరుగని సత్యం వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయించున్నాను దేవుణ్ణి పరిశుద్ధిని అభిషేకం పొందిన వారు అయితే మీరు పరిశుద్ధిని వలన పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదులు మీరు సత్యమేరుగని ఎరుగని వారైన అందున నేను రాయలేదు కానీ మీరు సత్యమేరుగని ఎరుగని వారు రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను రాయిచున్నాను అదే కీర్తనలో కీర్తనలు రెండో అధ్యాయంలో అంటాడు నీతిమంతుల సభల పాపులను కీర్తనలు మొదటి అధ్యాయము కీర్తనలు కీర్తనలు మొదటి అధ్యాయము ఆ ఐదో వచనంలో అంటాడు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభల పాపులను నిలువరు అలాగే ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు న్యాయ దుష్టుల దుష్టులు నీతిమంతుల సభలో ఉండరంట అందుకే దేవుని సత్యము ఎరుగని వారు ఎరుగని సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దాని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున రాయిస్తున్నాను ఏ అబద్ధం కూడా అది సత్యం ఎవరు దేవుని బిడ్డలు చెప్పలేరు అందుకే కీర్తనలో కూడా దుష్టులు న్యాయ విమర్శలో దుష్టులను న్యాయ న్యాయం జరిగే న్యాయ విమర్శలో దుష్టులు ఉండాలంట నీతి సభలో పాపులు ఉండరు నిలువరు అని వాక్యము రాసింది మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుతు అదే యోగాన్ని రాసిన మొదటి యోగాను మూడా అధ్యాయము ఇరవై అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని ఎందును తండ్రి ఎందున నిలుచుదురు అయితే మనము మొదటి నుండి ఏ పునాది మీద అయితే మనం కట్టబడినామో ఏ బోధ ఏ బోధ ఎందు మనము ఉన్నామో ఏదైతే మనం మొదటి మనం విన్నామో ఆ దాంట్లో మీరు నిల్వ నిల్వనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమార్ని ఎందున తండ్రి ఎందున నిలుతురు నిత్య జీవము అనుగ్రహించిన ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మను మోసపరచు వారిని బట్టి సంగతులను మీకు రాయించిన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం అయితే మీరు మొదటి నుంచి ఏదైతే విన్నారో దాంట్లో నిలిచి ఉండు మనము మనం స్వస్థతల కోసము ఒక దేనికోసము దేవుని దగ్గరికి రాలేదు మనం నిత్య జీవం నేను పరలోకం పోవాలా నేను రక్షణ పొందాలా దేవుని రాజ్యంలో ఉండాలని మనము యశు ప్రభు దగ్గరికి మనం వచ్చినాం చాలా మంది వస్తున్నారు అయితే వాళ్ళు స్వస్థలు స్వస్థతలు అంటే వాళ్ళు వస్తారు దయ్యాలు పోతాయి అంటే వస్తారు అప్పులు పోతాయి అంటే వస్తారు కానీ మనమైతే నేను పాపి గ్రహించి బాప్తీసం తీసుకొని నేను పరలోకం పోవాలా ఈ పాప పాపంలో ఉండొద్దని మనం మొదట పాపి గ్రహించి బాప్తీసం తీసుకొని చనిపోయిన తర్వాత చనిపోయినా చనిపోతే ఈ లోకం విడిచిపెట్టి దేవుని రాజ్యము పరలోక రాజ్యం పోవాలని మనము నిత్య జీవంలో ఉండాలని మనము నమ్మినాం కాబట్టి మనము ఆ ఆ బోధలనే మనము ఉండాలా అని అయితే అయితే ఇరవై ఏళ్ళు అయితే ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడను మీకు బోధింప అక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధం కాదు అది అన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుసుచున్నారు దేవుని యొక్క అభిషేకము మనలో ఉంది కాబట్టి ఎవడనో మనకు బోధింపక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమైంది దాంట్లో ఏ అబద్ధము లేదు అది అన్నిటిని గురించి మనకు బోధించు చిన్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం ఆయన రాకడే మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండి ఆయన నీతి మంత్రుడని ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగించు ప్రతి ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టి ఉన్నాడని ఎరుగుదుము ఆయన నీతి ఆయన నీతి మనం ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగించు ప్రతి ఆయన మూలముగా పుట్టి ఉన్నాం అని ఎరుగుదుము అయితే రాష్ట్ర కీర్తనలు ముప్పై వేస్తలు ముప్పై మూడు పంతొమ్మిదో పంతొమ్మిదో వచనం ఎగోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదనూ ఆయన కృప కొరకు కనికట్టి కనిపెట్టి వారి మీదను నిలుచున్నది మనము ఎహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఇచ్చి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించున్నది ఎహోవ దృష్టి దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఆయన ముందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపట్టి వారు మీదను నిలుస్తుందంట మనము ఎగోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుతున్నది మన ప్రాణము ఎగోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయనే మనకి సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ఎహోవా మేము మనము ఎగో మన ప్రాణము ఎగోవ కొరకు కనిపెట్టి ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు దేవుడు మనకు సహాయమును కేడమునై ఉన్నాడు ఇంకా దేవుని యొక్క దృష్టి నీతిమంతుల మీదను వాళ్ళు చేసే ప్రార్థనల వైపును ఉందంట అయితే ఎహోవా ముఖము యహోవా దృష్టి నీతి మంత్రుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు వగి ఉన్నది నిష్క్రియలు చేయ వారికి జ్ఞాపకము భూమి మీద కొట్టివేయటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉంది నీతి మంత్రులను బలపరచుటకై యహోవా కల దృష్టి దేశమంతా సంచారం చేస్తుందంటర్తనలు అరవై తొమ్మిది వస్తాయి కీర్తనలు అరవై తొమ్మిది కీర్తనలతో నేను దేవుణ్ణి నామమును స్థుతించేదను కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయనను గణపరిచేదను ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడే కంటను అది ఎగోవాకు ప్రీతికరము మనం తో దేవుని నామమును స్థుతించడం కృతజ్ఞతా తో నేను ఆయనను కనపరిచను ఎద్దు కంటే కూడా కొమ్ములు గల డెక్కలను గల కోడే కంటను అది ఎగోవాకు ప్రీతికరం మనము ఆయన పాటలు పాడి దేవుని మనము ఆరాధన చేస్తే అది దేవునికి చాలా ప్రీతికరంగా ఉంటుంది దేవుడి వాక్యము దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు బ్రవ పర్లోకపు తండ్రి పరిశుద్ధుడా నైనా నీకు వంద నాలుగు స్థుతి స్తోత్రాలు నైనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వంద నాలుగు శృతులు స్తోత్రాలు నైనా ప్రభావ మీరు తండ్రి మాకు మీరు ఎట్టి ప్రేమను మాకు అనుగ్రహించున్నారు ప్రభానికి స్తోత్రాలు నాయన అయ్యా మేము తండ్రి అని లక్షలు పెట్టుకున్నా కొనుక్కోలేంది నాయన వేళ తండ్రి నీ సొంత రక్తం ఇచ్చి ప్రభా మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా వేసయ్యా అయ్యా నీకు వందనాలు తండ్రి గొప్ప దేవానికి స్థూతి స్తోత్రాలను ఆయన తండ్రి ఎంతో గొప్ప ధన్యతను ఎంతో ప్రేమను ప్రభా అయ్యా మాకు నీకు కొట్లాది వందనాలు కృతజ్ఞత ఆ స్ఫుతులు చూపడాలు నాయన మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలి ప్రభా అయ్యా ఇంకా ప్రభా మీ లోకము ప్రభా ఇంకా చామ్మ నేరుగని వారు మీ ప్రేమ నేరుగని వారు ప్రభా ఇంకా ఎంతో మంది ఈ ఉన్నారు ప్రభా ఏసయ్యా వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడండి నాయన ఏసయ్యా వాళ్ళు కూడా ప్రభా అయ్యా నేను స్ఫుతించేలాగా ప్రభా అయ్యా నీలో నిత్య పొందులాగా ప్రభా అని కృతాను తండ్రి గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రాల నైనా అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా నీకే స్థుతి స్తోత్రాలునైనా అయ్యా మీ మీ అభిషేకము మాకు ఇచ్చినారు మీ పశుధాత్ములు మాకు ఇచ్చినారు నీకే వందనాలు రాజా అనుదినము ప్రభా మా భారములు భరించి దేవుడై ఉన్నావు ప్రభా మరణం వరకు ప్రభావ మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నావు ప్రభా నీకు వందనాలు ఎప్పుడు కూడా చేయబడివని దేవుడు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా లేసీకే స్థితి స్థోత్రాల నాయనా అనారోగ్యంతో ఉన్న బిడలు కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచండిటండి నీకు వందనాలు ప్రభా ఎవరే అవసరత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు అవసరాలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్న దేవాస మా అందరి దేవాల్లో ప్రభా వాక్యం పరింపు చేయమని ప్రార్థిస్తున్న దేవా మీరే సహాయం చేసిన ఆయన అయా మీ దగ్గరకు మేము చేరు వారికి కూడా ప్రభా నీ కృపలు మమ్మల్ని దగ్గర పరిచి ఏసై పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించి వేడుకనికి మాంతండి ఆమె ఆమె ప్రైజ్ రాష్టం ప్రైజ్ రా ప్రభు అయిన ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నాము ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి మనందరికీ మనకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక ఆమె సిస్టర్ అందరికీ